అదే లూయా నా పేరు పాప ప్రార్థన చేసుకున్నాను అదే లూయా ఇస్తు ప్రభా నీకే బదనాలు చిన్న బాధ అందరూ కూరుకునే ఇస్తు ప్రభా నేను అతను మాట్లాడండి నా సాక్ష్యం ద్వారా మాట్లాడండి ప్రతిరోజు జీవితం అయితే సాక్ష్యాలు పండించాలా ఇష్టప్రభా నువ్వు గొప్పకాయ జీవించి మళ్ళీ వేస్తున్నావు అదే లూయా మ్యారేజ్ గురించి అన్న మనోజ్ చాలామంది చాలా విధాలుగా ప్రయాసపడ్డారు ఇక అనుకోని రీతిగా సంబంధం వచ్చింది రేపు కానీ మ్యారేజ్ జరగాలని సైతానికి ఇంత ఇష్టం లేదు చాలా శోధనం అనమాట అయితే ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నామో ప్లానింగ్ ఎప్పుడైతే పెట్టుకున్నామో మా డాడీ సిక్ అయిపోయారు మా డాడీ మంచిగా ఉండే తను సిక్ అయిపోయారు ఇదంతా ఏం జరుగుతుందని పోనీ మ్యారేజ్ పెట్టుకునే టైంకి మా డాడీ వాళ్ళ సిస్టర్ చనిపోయారు మా అత్తమ్మ ఇక ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు మా మమ్మీ వాళ్ళు మా వద్ద మా అన్న పిల్లలు అందరూ ఆటోలు వెళ్తున్నారు అన్నమాట అనుకోకుండా దాదాపు ఆటో ఒక వన్ ఫీట్ లేచింది వన్ ఫీట్ మొత్తం ఒక్కసారి లేచిపోయింది ఎట్లా అంటే అది వేరే ఆటోలు ఉంటే పడిపోతుంది అన్నమాట వీళ్ళందరూ హదలుయా అని భాషల్లో మాట్లాడంగా అక్కడ దేవుడు కార్యం చేసి ఉంటుంది మళ్ళీ ఆటో నెలకి వచ్చింది ఆ రోజు ఫుల్ గాలి పళ్ళు వనిషం అంటే ఏంటంటే శాతానికి మేము ఇద్దరం కలవాలని ఇక ప్రార్థన చేయగా చేయంగా చేయంగా చేయంగా ఎంగేజ్మెంట్ అని పెళ్లి డేట్ రోజు ఈమె నాకు పొద్దున్న ఫోన్ చేసి ఈరోజు పార్సల్ పెండి చేయడంటా పత్రికలు అన్నీ అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇక నేను చంద్రశేఖర్ గారికి కాల్ చేసిన అన్న ఏం భయపడొద్దు ఇది అంత కార్యము మనము లాస్ట్ మూమెంట్ దాకా దేవుని మీద నమ్మకం పెట్టాలని ఇక సరే ప్రార్థన చేసినాము నాకు బాగా టెన్షన్ ఆమెకు టెన్షన్ కానీ దేవుడు మా మ్యారేజ్ ఎట్లా చాలా ఘనంగా చేసి దేవుని ప్రక్షంలో జరిగింది అనిపించింది మంచి ఘనంగా జరిగింది మేము అసలు మిగిలిపోతుంది అనుకున్నాము వీళ్ళ ఇంట్లో ప్లానింగ్ నేనే ఇచ్చిన కుకింగ్ గురించి వాళ్ళకి మేము ఒత్తుకుంటున్నాను అనమాట ఏ ఇంతగానే ఎందుకు ఆ దాదాపు ఫోర్ మంది తినే అంత నేను ప్లానింగ్ ఇచ్చిన ఆమె లేదు మా దగ్గర వంద మంది వస్తుంది కానీ చూస్తే మొత్తం అయిపోయింది దేవుడు ఆ సెక్షన్ నా రిసెప్షన్ అందరికీ సరిపోయింది నా రిసెప్షన్లో బాగా జరిగింది ఇక అంతా దేవుడి కార్యం బాగా గొప్ప కార్యము మేమిద్దరం దేవు రెగ్యులర్గా ప్రార్థనలో ఉంటున్నాము ఇంకోటి ఏంటంటే కొన్ని రోజులు దేవుడు మాతోనే ఉంటుండే అంటే ఎన్ని రోజులు కూడా ఉంటుండే ఇప్పుడు మాకు అనుభవం అవుతుంది డైలీ ప్రతి మాట ప్రతి ప్రార్థన దేవుడు మాతోనే వింటుండే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినట్ట అదే